మూడు వందల అరవై ఆరవ ఎక్కడి విరతి మాకు ఇహమేలా తగులు మక్కళించి మక్కళించి మాయకింతా తగులు పుట్టినప్పుడే పాపపుణ్యములు తగులు అట్టే ఆ దేహమున కన్నమూ తగులు గట్టిగా నీ రెండూనైతే కర్మమూ తగులు ఎట్టును పోరాదు మాయకింతా తగులు మనికి సంసారీ అయితే మమతలు తగులు పెనగ పెనగగా బిడ్డలు తగులు అనువై ఈ లంపటాన కాసలెల్లా తగులు మనసొక్కటొక్కటై మాయకింతా తగులు అరయ శ్రీవెంకటేశుడాత్మలోనే తగులు శరణన్నవారికి విజ్ఞానము తగులు గరిమ నిందువల్లనే ఘనమోక్షమూ తగులు మరిగినప్పుడే సుమ్మి మాయకింతా తగులు